వినండి లక్ష్మీ కటాక్షం నాటిక నాయనలారా ఇవాళ ఒక తమాషా వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను అతగాడి గురించిన కథ ఒక గ్రంథకర్త గారు మన సాక్షి సంఘానికి పంపారు ప్రారంభం అని ఉంటాం సాధారణంగా దీన్ని చుట్టుగా కూడా వాడుతూ ఉంటాం హరేచ్ఛా ప్రారంభం ఉంది కదా మన ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులు కోరినట్టు మనం బతకవలసి రావడం నా ప్రారబ్దం నీ పిండాకులు శ్రాం ఇలాంటివి బయలుకిత్లే కదా కాని ప్రారంధాలలోకెళ్ళ కొత్త తరహాది సుఖ ప్రారంధం ఎక్కడా వెళ్లేదు నువ్వేమో శాస్త్రి అంత అదృష్టం కూడానా ఆ దేవుడు తనే కనిపెట్టి మన మానవులకి తగిలించాడు ఇది చాలా చిత్రమైంది నిర్లిప్తుడి నెత్తిన బాధిస్తుంది ఆశపాతకండి మురిపించి మురిపించి వెనక నుంచి ఏమరపాటుగా ఉన్నప్పుడు తీసి పెట్టి తని బొక్క బోర్లగా పడేస్తుంది సాజి అనే పారసీక కవి ఏమన్నా తెలుసా ఇప్పుడే కదయా కథ చెప్తావు మళ్ళీ కవిత ఉపోద్ఘాతం కాబోలు విషయం బరువైన ఉపోద్ఘాతమో అవసరమే వ్యాఖ్యానమో అవసరమే అతగాని చెప్పని ఏమన్నాడయ సాజీ వంగి సలాము చేసిన భటుణ్ణి పాదుషా వారు దేవిడీమన్నా అంటే వచ్చే మడిషి ముఖం మీద కోట తలుపు తన్ను చెడామడా తీన వాణ్ణి విలువ చెప్పలేని బహుమతులతో ముంచెత్తను వచ్చు అన్నాడు అంటే మన చేత ప్రభువులు ప్రజల ఎడవ బహు ప్రవర్తిస్తారని ఆ కవి గారి అభిప్రాయం అన్నవాడు మరి నువ్వన్న సుఖ ప్రారంభం వాటేమిటి అందులోనే అసలు కిట్టుకుంది ముద్దురాబాబు అంటుంటే లెక్కలేనంత సంపద వచ్చి పడింది అనుకో అలాంటి ఎదురు కూడా ఉన్నారా ఆశ్చర్యంగా ఉంది చెప్పు ఏం ఆశ్చర్యం లేదు అటువంటి మనిషికి చెప్పింది అతను గడుచువాడో వెర్రివాడో వరయ్యా వినో చివర నువ్వే చెబుతు గాని చెప్పు చెప్పు అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఉక్కుతునక లాంటివాడు మంచి నడిమి కాలంలో ఉన్నాడు నా వాళ్ళు ఎవరూ లేరు తినతిండి కట్టబట్ట కూడా సున్నా డబ్బు సరే సరి బండి సున్నా దరిద్రుడు కదా అని దురన్న దుర్దానాలకు పోయేవాడు కాదు ఆ ఊళ్ళో వైష్ణవాలయాన్ని కనిపెట్టుకుని చిత్రాన్న ద్యోధన ప్రసాదాలతో పొట్ట నింపుకునేవాడు గుడి లోపల మూల గుడి అరుగు మీద పురుషోత్తమ భట్టు ఒకే తీరు ఎదొచ్చి లోపల ఆయన దేవుడు గనక చల్లిపోయింది అరుగు మీద ఆయనకి ఆ చెల్లుబాటు లేదు అదొక్కటే తేడా అయితే పడమటి వాడు కావడం వల్ల ప్రబలమైన గాత్రధర్మం పెద్ద లెక్కల్లో మనిషి శాంతగుణ సంపన్నుడు ఎంత భోజనప్రియుడో అంత వినమ్రుడు జ్ఞానోదయం కలవాడు తరచు ఇష్టదేవతను గురించి జపం చేసుకుంటూ నిశ్చల దైవభక్తితో రోజులు వెళ్ళమారుస్తుండగా ఒకనాడేం జరిగిందంటే శ్రీ మహాలక్ష్మికి సంతోషించాను నీకు వరం ఇవ్వటానికి వచ్చాను ఇప్పటి నుంచి నేను నీ ఇంట నివసించి బంగారు గజ్జలతో తాండవిస్తాను నీ ఇంట ఇక నిత్య కళ్యాణం పచ్చతోరణి నువ్వు పట్టినదల్లా బంగారం నువ్వు నమస్కారం నువ్వు నా భక్తికి సంతోషించినట్టే నేను నీ అనురాగానికి కూడా సంతోషిస్తున్నాను నీ కటాక్షం నాకు రాకుండడం వల్లనే నేను ఇంకా సుఖంగా ఉన్నాను ఏదేమైపోయినా నాకిప్పుడు బెండేయలేదు మనస్సు సర్వకాలంలో నిశ్చంతగా పూజారి ప్రసాదం పెట్టే సమయానికి వెళ్ళి అతడేవైనా పెడితే తిరిగి అక్కడో ముక్కు మూసుకు కూర్చుంటా నేను దేవులారు దగిన వారి అభరులాతు లోక సంగతి అలా నా ముట్టుకే నేను లేనట్టు ప్రవర్తిస్తున్నా దేవుడి సెలవైతే ఉత్తర క్షణంలో రెక్కలు కట్టుకు ఎగిరిపోతా మీ ఆజ్ఞను నిరాకరించానని వద్దనుకుంటే పోతాయనుకున్నావా నీ పూర్వ కర్మను బట్టి నీకిప్పుడు మహాభాగ్యం తగ్గవలసి ఉంది నువ్వనగా ఎంత బ్రహ్మాది దేవతలే ప్రారధ కర్మ పట్టులను ఎరుగవా మాట్లాడకుండా మహైశ్వర్యంను అనుభవించి నువ్వు చేసిన కర్మ ఫలం అనుభవించడానికి నిరాకరిస్తే ఎవరనుభవిస్తారని నువ్వు కొమ్మంటే పోయేదాన్ని ఒక్క నిమిషం తల్లి నీ ఇష్ట ప్రకారమే కానీ నన్ను ఆవహిస్తానన్నావు నేను అడ్డు పెట్ట ప్రార్థన ఏమిటో చెప్పూ నన్ను విడిచిపెట్టిపోయేప్పుడు మాత్రం మీతో ముందుగా చెప్పే మరీ పోతాను అది కూడా ఇప్పుడే చెప్తాను ఒక లక్ష్మీవారం సాయంకాలం నీ భార్య రత్నాభరణాల జిరజిరలతో బంగారు తండెల గలగలతో దాసీదాని చేయూసతో మీ ఇంట్లో మేడమెట్లు దిగుతూ ఒక మాట అంటుంది ఆ తరువాతే దిలి వెళ్ళిపోతానని చెప్తుంది మహాప్రసాద్ ఆ మాత్రపు కీలు చెప్తే వస్తాడు ఈ క్షణం నుంచి నువ్వు ఆడమన్నట్టు ఆడతావు మన పురుషోత్తమ భారో చూడవయ్యా చూస్తూనే ఉన్నానయ్యా రెండు కళ్ళు చాలం ఒకరు పురుషోత్త చందనం కూర్చున్నారు ఒకరు మల్లిదండ్రలు వేస్తున్నారు ఒకరు శ్రీపాద నేను చేతికి అందిస్తున్నారు వారు ప్రశస్త భోజనం ఆరగించి ద్వాదశోర్ధ గాత్రంతో పచ్చకర్పులకు జిగజిగతో కస్తూరి గమగమలతో కోట ముఖద్వరం వైపు వెళుతున్నారయ్యా సరాసరి రాణిగారి సైన మందిరంలోకి వెళ్ళిపోతున్నారు ఆకుదామంటే నోట మాట రావటం లేదు ఎవరు ఎంత పొగరు నన్ను గుచ్చి కౌకిటి ఎత్తి నా తల్పం నుంచి వేరే తల్పం మీద చూసే రానికెన్ని గుండెలు అడుగు ముందుకు వేస్తే ఈ బాబుని గుండెల్లో దించదా జాగ్రత్త ఈ ఆచార పురుషం మహారాజా అడుగు రాణి గారి పట్టుకలపానికి ఉన్న జాని నుంచి లేకపోతే ఎంత ప్రమాదం జరిగిపోయేదో ఆచార్యైవ సంకల్ప నా భార్యను కాపాడడానికి పెరుమాడు తమ దర్శనం మాకు కల్పించారు ఇక నుంచి నేను మీకు దాసులు నా సంపదలు పరివారం సాసత్ అధీతనం మీ అధీనంలో మీ గురుత్వంలో మిమ్మల్ని సేవించుకుని అదృష్టం ప్రసాదించది స్వామి మహారాజా నాదేమీ కవిత శ్రీ లక్ష్మీ కటాక్ష మహామంత్రి ఇక నుంచి ఆచార్య స్వామికి మన కోట ఎదుట ఉన్న భవంతిని నేటి నుంచి మీరే మన భాండారాధిపతి మనకి వచ్చే రాబడి అంతా ఇక మీద వీరి నడలలోనే భద్రపరే మహారాజా తమరు ఇంకేమీ చెప్పదు ఆచార్య ఇది మీకు విన్నప్ప మా మంత్రి కాదు అంతే జై ఆచార్యోత్తమకి వైభోగం పురుషోత్తం భట్టి గారు ఆయన కింద ప్రధానులు సేనాధిపతులు కార్యదర్శులు సాక్షాత్ రాజా వారే వారికి ఆధీనులైనప్పుడు ఇక రాజపరివారం ఒక లెక్క అప్సరసలాంటి ఇల్లాలు అంటే ఆ అంటే దాసు ఇన్నాళ్ళు మసుపాత మాణిక్యంలాగా పడి ఉన్నారయ్యా సూర్యకాంతిని మించిన వారి ప్రతిభ వారిని బహిర్గతం చేసిందంటే నమ్మండి మొన్నకి మొన్న ఆచార్య స్వామి భార్య గర్భిణి అని తెలియవేణి రాజుగారు పదే పదే క్షేమ ప్రశ్నలు బంధించారు కవులు నవరత్నాలు పంపారు నేపాళ నుంచి కస్తూరి కాబూలు నుంచి ఇంగువ వచ్చాయి బెంగుళూరు నుంచి పళ్ళబుట్టలు వచ్చాయి కలిగితే ఏవి సాక్షాత్తు నటింట మహాలక్ష్మిలాగా కలకల్లా అడలేదు ఇంకా ఆ మాటలు ఈ మాటలు ఏం సాలవులేవయ్యా మహారాజు గారికి ప్రాణంలో ప్రాణమే అయిపోయాడు భక్తుగారు నానాటికి అలసట పెడుతున్నాయి అన్ని మీరే స్వయంగా చూసుకోవాలంటే సాధ్యం ఏ పనైనా చెప్పండి కొన్ని పనులు ప్రధానులకి మంత్రులకి అదనంగా అప్ప చెప్పండి అవసరం అనుకుంటే వేతనాలు పెంచండి అంతగా అయితే పరివారాన్ని కూడా పెంచండి అన్నట్టు పరివారం ఎప్పుడు పనులకు వేసి వేతనాలు కానీ పరివారంతో పని కత్తి మీద సాము అని మర్చిపోక లాదించవలసిన చోట లాభించాలి కళ్ళు ఎలా చెయ్యాలి పట్టుపట్టి భయపెట్టని నువ్వు వెళ్ళు ఆశ్చర్యం కింద తన మందిరంలో గురువు గారు వస్తే చదువుకుంటోంది అన్నట్టు ఒకసారి కిందకు వెళ్ళి ఇప్పుడే వస్తాను మీరు ఎవరు దీపాలు అంతా ఏమైపోయారు బానిసలు లేరు దీపాలు లేవు పక్కలు లేవు బండలు లేవు అంతా ఎక్కడేమిటి లక్ష్మివారు శ్రీమహాలక్ష్మి హెచ్చరించిన వేళ కదూ సరిగ్గా పదిహేడు ఈ క్షణంతో తిరగబడింది తల్లి తల్లి వెళ్ళిపోతున్నావాటి రాకెంతో ఆనందంగా ఉంది నేను చెప్పింది కారణాలు అడక్కు మన మేడల్లోనే ఉన్న ధనం వస్తు సామగ్రి నీకెంత కావాలంటే అంతా తరలించుకుని నీటి రాత్రి నువ్వు మన పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోరువులు బేకిరావులు పల్లకులు ముఖ్య పరిజను అర్థమైందా మీ వెంట వస్తారు ఇక ఏమీ అడక్ త్వరగా ప్రయాణం కట్టు నేను సర్వాది కాదు నన్నెవరూ ఏమి అడగ అడ్డగించరు మహారాజు కూడా పదార్య స్వామి వేపిక తాలిద్దాం ఆకాశం అంతా మబ్బులు కమ్ముకుంటున్నాయి మరే రాజా గాలికి కూడా ఎప్పు అవుతుంది అవివారం అంతా చల్లా చెదరైపోయారు మీరు మీ బాగుబంధంలో రక్షించిన ప్రశ్నించారు ఎవరి చెప్పకు తెలుస్తాం అలాగే రాజా చెట్టు మొదట ఆకులు పేర్చి మొదలుగా ఆనుకు తీసుకుంటున్నారు మీరు నా ఊరిలో తల పెట్టుకుని పెరిగి ఆచార్య మీ సేవా చేస్తే కృతజ్ఞ చెట్టు మీద మీకేమిటి పడింది అరే మహారాజా వారి కంఠం మీద పడిందే చిడవదగిలేదు పుల మొక్క ఒక్కటి దగ్గర లేదు లేద్దామా అంటే రాజుగారు గాఢనిద్దరిలో ఉన్నారు ఏం చెయ్యాలబ్బా ఇది నెమ్మదిగా తీసి రెట్టను తొలగించేస్తాను సూదిగా వాళ్ళుగా ఉంటుంది కనుక చటుక్కున తీసేయత ద్రోసి అగో ఆప్తుడిగా ఎంత నాటకమాడావు ఇన్నాళ్ళు ఇటువంటి ఏకాంత సమయం కోసం ఎదురు చూస్తున్నావు అన్నమాట పేరు మీ చేశారు సరే పాపి నా మొలలో కైసారుతో నా మేడకు జడానికి సిద్ధపడ్డామా నేనే నీకు దాసుడు అయ్యానే నన్ను చంపి ఇంతకంటే ఏమి మూత కట్టుకోవచ్చాం ఈ ఆచార్యుడు కాళ్ళు చేతులు కట్టి నగరానికి చేతి కారాగారంలో పడేయండి గురు ఎలా క్షీరంగా కదులుతున్నాడో రాజగ్రు చెప్పడానికి ఏముంది పుట్టి గుడి అరుగు పడి ఉండే దాతరయ్యను చెక్తి గురువు గురువు అన్నందుకు రాజుకు మహించే చాచి జరిగింది పురుషోత్తమట్టు నువ్వు రాజద్రోహి ఇది మా అభియోగం దీనికి సమాచారం రాజేంద్ర నేనేమీ చెప్పలేను తమ ఇష్టం వచ్చిన శిక్ష విశాఖ మహామంత్రి ఇతని మేడలన్నీ చోధించి దొరికిన వస్తువులు దొరికినట్టు రాజసభకు తెప్పిందండి పురుషోత్తమ భటు గారి మేడలన్నీ మూలమూలలా చోధించాను భోజాగారాలన్నీ ఒట్టిపోయాయి ఒక్క గదిలో మాత్రము ఈ పెద్ద పెట్టె దొరికింది పెట్టెలో పెట్టే పెట్టెలో పెట్టే పెట్టెలో పెట్టే అప్ప పద్నాలుగు పెట్టెలయ్యాయి చూడండి ఇది తిరిగిపోయి మాజికలతో ఉన్న అంగవస్త్రము ఇది మెడ విరిగిన దోసకాయ చెంబు ఇన్ని పెట్టెల్లో ఈ రెండూ దాసరలో మీ ఆశ్చర్యం సమాధానం చెప్పుక్కటూ రాజేంద్ర అదే నా సొంత ధనం లక్ష్మీ కటాక్షం నాపై రాకముందు నాకున్న మొత్తం ధనం అదే మీరిచ్చిన ఐశ్వర్యం నాకు దక్కదని ఎరిగి ఉండడం వల్లనే ఈ దశ రాకమానదని తెలియడం వల్లనే వీటిని భద్రంగా దాచుకున్నాను ఇప్పుడు నేను అతలు మనిషిగా మిగిలా ఆ గావంతో చెంబు ఇప్పించి వదిలితే శాస జీవితాన్ని ఏదో ఒక దేవస్థానాన్ని ఆశ్చర్యించుకొని గడుపుతారు వదిలిపెట్టండి నేటికి ఇంకా సొంత పాటిస్తున్నాం ఇది సుఖ ప్రారబ్ధమంటే మన ప్రారబ్దం వల్ల కలిగే సుఖ దుఃఖాలకు ప్రభువులు కారకులు కారని నా ఉద్దేశం ఈ గ్రంథకర్త గారు ఉత్తరం చివర రాసిన పద్యం చదివి వినిపిస్తాను మనకు కష్టము రాజిచ్చుననుటే గాని అద్దీ రాజరాజిచ్చినాడనుట తగుడు మనకు సౌఖ్యము రాజిచ్చననుటే గాని అద్దీ రాజరాజిచ్చినాడనుట తగుడు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి నూట యాభైవ జయంతి సందర్బంగా సాక్షి ధారావాహిత నాటక పరంపరలో ఏడవ భాగంగా ఇవాళ లక్ష్మీ కటాక్షం నాటిక విన్నారు మూల రచన కీర్తి శేషులు పానుగంటి గారు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సహకారం శ్రీ కేజీ నరసింహారావు